హరి ఓ శ్రీగురువ్యో నమ హరి ఓ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి గగనసదృశం థమసిలక్ష్ నిత్యం విమలమచరం సర్వీ క్షిభూత భావాతీతం త్రిగుణరహి సద్గొరు నమా నమో బ్రహ్మా దివ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజన్ బ్రహ్మ అహం పదా సదాశివసరంభా యా స శంకరమ్యమా పర్య వందేరుకర పరా హరి శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ ఇరవై ఇరవై ఐదవ శ్లోకం చదువుతున్నా ఆత్మన సచిదంశ బుద్ధేర్వృత్తి ద్వయం సంయోజ్య అవివేక జానామీతి ప్రవర్త వృత్తిని చేయుటకు చైతన్యము అవసరము గాని చైతన్యము ప్రకాశింపచేయుడు చంద్రుడు సూర్యుడేమో చైతన్యం వృత్తేమో చంద్రుడు సూర్యుడిని ప్రకాశింపచేయడానికి మరొక ప్రకాశం అవసరం ఎట్లా లేదు చంద్రుణ్ణి మాత్రం ప్రకాశింపజేయాలంటే మరొక చైతన్యం సహాయం అవసరము అట్లా మనలో కూడా చైతన్యము వృత్తి చైతన్యమేమో సూర్యుడు వృత్తేమో చంద్రుడు ఇది మనం జాగ్రత్తగా గుర్తుపట్టడం రావాలన్నమాట ఎప్పుడెప్పుడైతే వృత్తిలో కదలిక వస్తుందో అప్పుడు ప్రతిఫలన కాంతి ప్రతిబింబ కాంతి ప్రతిబింబ న్యాయం వర్తిస్తుంది వృత్తి సారూప్యత వృత్తి సంగత్వం వృత్తి యొక్క వ్యవహారం వర్ష క్రమంలో ఏర్పడతాయి ఆ ఏర్పడేటప్పుడు జాగ్రత్తగా విరమించడం రావాలి ఏం చేయాలండి మరి దీనికంటే ఏమి లేదయా దీనికి స్వయంగా ప్రకాశించగలిగే శక్తి లేదని నువ్వు తెలుసుకుని స్వయం ప్రకాశకమైనటువంటి సూర్యుడిని గనక నువ్వు గుర్తిస్తే అప్పుడు ఇది ప్రతిబింబకాంతి అని నీకు అర్థమైపోతుంది ఒకసారి ఇది ప్రతిబింబకాంతి అని నీకు అర్థమైపోతే ఇక దాని చేత నువ్వు బలవత్తరంగా లాగాబడేటటువంటి బలహీనతల నుంచి బయటపడిపోతుంది దీనికి ఉదాహరణ ఏం చెప్పారు సీతారామాన్ని సమాధం చెప్తుంది సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు బయట నీళ్లకొండ ఉంది ఆ నీళ్లకొండలో సూర్యుడు ప్రతిఫలించాడు ప్రతిఫలించినటువంటి సూర్యుడు ఇంట్లో కూడా ప్రతిఫలించాడు వచ్చి గోడ మీద ప్రతిబింబం పడింది చిన్నపిల్లలు ఎవరైతే గోడ మీద ప్రతిబింబాన్ని చూశారో గోడ గోడ మీద లైట్ వెలుగుతోంది గోడ మీద లైట్ వెలుగుతుంది గోడ వెలుగుతోంది అనేటటువంటి భావంతో వాడు అందరికీ చూపెట్టాడు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే నాయన గోడ ప్రకాశించదు కదా గోడ సహజ ధర్మం ఏమిటి చేయడం అది ప్రకాశించదు మరి నాకు ప్రకాశిస్తున్నట్టు కనబడుతోంది కదా ప్రత్యక్ష ప్రమాణము నేను ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మాలా వద్దా ఇప్పుడు విశ్వసించాలా వద్దా